ప్రేమానమ్మకమైన గొప్ప తండ్రి ప్రస్తుతాత్మ స్తోత్రము మధ్యాహ్న కాల సమయంలో అతడి మా ప్రియులు మీ కుమార్తె వారికి ఇచ్చిన ద్వారాన్ని బట్టి మీకు అందనాడు ఈ రీతిగా మరి స్థాను ఆరాధించటకును మీ యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలను మరొకసారి మేము మనల్ని చేసుకుంటూ వీరించినటువంటి సహాయం బట్టి మీకు అందనాడు అతని వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని గురి తిరిగి మీ లోకంలో జీవించటం దయచేయమని వీటిని సన్నిధిని బట్టి సహాయం బట్టి మీ పొందరాలు చెల్లించిస్తున్నాము ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి వాళ్ళరా మరి ఉదయం నుండి నేను గమనిస్తున్నాను మరి ఎంతవరకు అయితే మీరు మరి ఈ చెప్పిన వాక్యం పాటల ద్వారా మరి దేవుడు స్థితింపబడిన నేను దృఢంగా నమ్ముతున్నాను స్థుతికి పాత్రుడు మన దేవుడు ఆరాధి ఆరాధన తో పూజ్యుడు కాబట్టి నేను ఆ అట్టి అంశాలనే నేను తీసుకోవాలని అనుకున్నాను ఎప్పుడైతే ఆ శిష్యులు ఇద్దరు చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించిన అది వాక్యం వచ్చింది నూట యాభై కీర్తనలో మనం చూసినట్లయితే ఆరో వచనంలో చివరిగా కూడా అదే విషయం ఫిఫ్టీ చదవండి కీర్తన నూట యాభై ఆరో వచనం సిక్స్ వర్త్ వన్ ఫిఫ్టీ సకల ప్రాణులుసు అయితే మానవులే కాదు సమస్తము ఆయన నిర్మింప చేసినటువంటి ఈ భూలోకంలో మరి భూమి మీదనే కాదు భూమి లోపల కూడా ఈ ఆకాశములో కూడా మరి ప్రతిదీ ఆయనను స్థితించాలని మరి వాక్యం చెప్పబడుచు మరి మరి కాల సమయంలో కీర్తన తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం చదువుతున్నాము కీర్తన తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నా పూర్ణ హృదంతో నేను యహోవాను సృతించదను యహోవా నీ అద్భుత కాలం నేను వివరించదను బహున్నత నేను నిన్ను కూర్చి సంతోషించి హర్శించుతున్నాను నీ నామమును కీర్తించదను కీర్తన కాదు ఈ మరి దేవునిత మరి తన రాజ్య పరిపాలనలో కొనసాగించిన కాలంలో తను తన జీవిత కూడా మరి దేవుణ్ణి స్థుతించిన చూస్తున్నాను ప్రతి విషయంలో ప్రతి తలంపులో ప్రతి ఆలోచనలో ప్రతి క్రియలో ప్రతి పనిలో ఆ యొక్క కార్యస్థితి జరిగించాలంటే మరి దేవునికి స్థుతులు చెల్లించాలి మానవులుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాము ప్రతి దినము ప్రతి సమయము ప్రతి విషయంలో కూడా మనకి దేవునికి వంద నష్టలమై స్థుతి మరి యొక్క మన జీవితాన్ని కొనసాగించాలని చెప్పబడుతున్నది స్థుతి ప్రాముఖ్యత ఏంటంటే దేవుని ప్రజలు యహోవాను స్థుతించాలని మరి దేవుడు తరచుగా ఈ యొక్క లేఖనాలు మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక సందర్భాలలో ఆ యొక్క విషయాలలో మరి దీన్ని మరి యహోవ దేవుడు ఆశిస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని స్థుతించమని ఇస్రాయేల్ను విలువాలని పాత నిబంధన రచయితలు కూడా మరి చెప్పినట్టుగా చూస్తున్నాం మూడు ప్రాథమికమైనటువంటి పదాలను ఉపయోగించారు భారత్ దేవుని సన్నిధించు స్థుతించు ఆరాధించు అహెల్ దీని నుండి అనే పదము వచ్చింది అంతే ఓహో అని స్థుతించుడి అని అర్థం తర్వాత పదము యూధ కొన్నిసార్లు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని అనువదించారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ దేవుని ఆలయంలోనికి ప్రవేశించుడి అనేది ఆ యొక్క నిబంధన అది తప్పనిసరి ఆయన విధము మనం ఎప్పుడైతే ఈ స్థుతి ఆరాధన కార్యక్రమంలో మనం కూర్చున్నప్పుడు మన హృదయపూర్వక దేవుడు చేసినటువంటి మేళను బట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి మనం పొందుకున్న విషయాలలో దేవునికి మనము స్థుతులు చెల్లించాలి స్థుతికి పాత్రుడైన దేవుణ్ణి మనము స్థుతించుకున్నాము బయలు మొదల కీర్తల ఈశ్వర్యులు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పాడారు అది వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించు మరి నిర్గమాఖండము సరే చూడండి నిర్గమాకాఖండము పదిహేను అధ్యాయము రెండవ వచనం నిర్గమాకాఖండము పదిహేను అధ్యాయము రెండవచనం యువవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షకుని ఆయన ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదని ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిళను స్పూర్తించడం ీతిగా నిర్గమ నిర్గమము ఆ యొక్క కాల సంవత్సరాలలో అనుదినము వారు ఆ యొక్క దేవుని వేసుకున్నట్లుగా చూస్తున్నాము అంతేకాకుండా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు దానిని తమ తమకు ఇచ్చిన దేవుని మంచితనానికి వారు ఆయన చూపించాలని మూసి ఆజ్ఞాపించారు విహో దేవుడు కలగజేసినటువంటి ఆ యొక్క మోషే నాయకత్వంలో వారు నడుస్తున్నటువంటి ఆ ప్రయాణం అంతట్లో ఆ నిర్గమములో వారు ఉన్నప్పుడు మహసయ్యే వారికి ఇది హెచ్చరించినట్టుగా ఆ వాగ్దానిచ్చినట్టుగా దేవుని యొక్క వాగ్దానాన్ని వారికి చెప్పాడు అదే రీతిగా త్వితీయోప దేశకాండము ఎనిమిదో అధ్యాయం పదే వచ్చినము త్వితీయోప దేశకాండము ఎనిమిదో అధ్యాయము పదే వచ్చినము దెవరా కీర్తనలో దేవుని స్ఫుతించమని సంగతించమని ప్రత్యేకంగా వారికి తీర్పునిచ్చింది న్యాయధిపతులు ఐదు తొమ్మిదిలో దేవుణ్ణి సుఖించాలని నా దావి కోరికే అతని జీవిత గాథలోని ఆయన రాసిన కీర్తనలో కనబడుతోంది దేవుని ప్రజలు దేవుణ్ణి స్థుతించి జీవించాలని ఇతర కీర్తనాకారులు కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం పాట నిబంధన కూడా దేవుని స్థుతించాలని ఆయన ప్రజలు ప్రజలకు ఉపదేశించారు విషయం నలభై రెండు అధ్యాయము పదో అధ్యా నలభై రెండు అధ్యాయం పదవి పన్నెండు వచ్చిన ఒకసారి చూద్దాము అనగా మా మానవులకే కాకుండా ప్రాణకోటికి అంతరికి సమస్త యావత్తు కూడా దేవుని సన్నించాలని సుతించాలని గత పాతని బంధనం ద్వారా హెచ్చరింపబడుతున్నారు దేవుణ్ణి స్థుతించు అన్న పిలుపు కొత్త నిబంధన అంత ప్రతిధ్వనిగా ఒక కేకగా ఉంటుంది యేసు కూడా పరలోకములో తన తండ్రిని స్థుతించారు అంతేకాకుండా సమస్త దేశాలు దేవుణ్ణి స్థుతించాలని పౌలు ఆశించినట్టుగా చూస్తున్నాను కొత్త నిబంధన ద్వారా దేవుణ్ణి స్థుతించమని యాకోబు మనను పిలుస్తూ ఉన్నారు చివరిగా మహా మహాపరిశుద్ధుల దేవతల సమూహము అనగా ఈ యొక్క సమూహము ఎడగ దేవుని స్థుతించినట్లు ప్రకటన గ్రంథము చిత్రీకరించింది దేవదూతల ప్రధాన విధులలో ఒకటి దేవుణ్ణి స్మృతించడమే దేవుని ప్రజలలో పిల్లలు అంతేకాకుండా పెద్దలు దేవుణ్ణి స్థుతించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం కీర్తనాకారు చెప్పిన విధంగా కీర్తన నూట అధ్యాయము కీర్తన నూట మూడో అధ్యాయము ఇరవై వచనం దేవదూతల ప్రధాన విధుల్లో ఒకటిగా దేవుణ్ణి స్పృతించాలని నాడు ఆ వాక్యం ద్వారా హెచ్చరింపబడినట్టుగా చూస్తున్నాను దేవుని ప్రజలలో పిల్లలు పెద్దలు దేవుణ్ణి స్మృతించడం వారి ఆధిక్యత అంతేకాక తనను సుపించమని దేవుడు సకల దేశాలకు పిలుపునిస్తున్నట్లుగా మరి కీర్తన అరవై ఏడు మూడవ వచనముల ప్రకారంగా కీర్తన అరవై ఏడు అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు మూడు ఐదు వచనాలలో మరి దేవుని ప్రజలలో పిల్లలు పెద్దలు అంతేకాకుండా తనను సుపించమని దేవుడు సకల దేశాలకు పిలుపు ఆ యొక్క ఒక్కమానాన్ని దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరినట్టుగా మనం చూడగలం పరో మాటల్లో చెప్పుకుంటే జీవించి ఉన్న ప్రతి మానవుడు కేకలు వేస్తూ దేవుణ్ణి స్థుతించాలని రాసి ఉంది అది చాలనంతగా ప్రాణం లేని ప్రకృతి కూడా అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా సమస్తము ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన దేవాతి దేవుడు రాజాతి రాజురా సర్వాధికారిగా సర్వభౌమాధికారిగా ఉంటూ మరి యొక్క పాలన మనం చూస్తున్నాము ఆయన ఆధిపత్యంలో మరి ఆకాశములు భూమి భూమిలో భూమి కింద ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర జలచరంలో మొదలుకొని సమస్తమును ఆయన నామాన్ని ఉచ్చరించాలని సమ్మతించాలని స్పించాలని చెప్పబడుతున్నది అంతేకాకుండా పంతొమ్మిది కీర్తన ఒకటి రెండు వచనాలలో మనము ఈ గాలి వాన మెరుపు మనము మంచు పర్వతాలు కొండలు నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ఆయనను నూట కీర్తన పది తొమ్మిది పది పదకొండు వచనాలు ఒకసారి గమనించండి నూట నలభై ఎనిమిది సమస్తమైన వృక్షవాతలు ఏరీతిగా దేవుణ్ణి చూపించాలో చెప్పబడుతున్నాయి నూట నలభై ఎనిమిది ఒక కీర్తన తొమ్మిది పది వచనాలు మనము ప్రకటన మనము యొక్క ఆదిఖాండంలో ఆయన సృష్టి ఆరంభము నుండి అంతం వరకు ఉన్నటువంటి ప్రతి వాక్యములో అది దేవుడే స్తోత్రుడు ఆ స్థుతులకు తరువుడు అని మనకు చెప్పబడుతున్నది అనగా ఈ నలభై ఎనిమిది నూట నలభై ఎనిమిది కీర్తన తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో సకల జీవులు తనను సృష్టించాలని దేవుడు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు స్థుతిలోని పద్ధతులు ఏ రీతిగా స్థుతికి స్థుతిలోని పద్ధతులు ఏ రీతిగా ఉంటున్నాయనే అనేక విధాలుగా దేవుణ్ణి సృష్టించవచ్చు దేవుని ప్రజలు సామూహిక ఆరాధనలో ముఖ్యాంశము ఆరాధన ఈ యొక్క సామూహిక ఆరాధన ఇతర చోట్ల కూడా పాటలు కీర్తన ఆధ్యాత్మిక గీతాలు పాడటము దేవుని శుద్ధిని వ్యక్తం చేసే విధానం మనసులో కూడా ఆస్తించవచ్చు పాడవచ్చు మనము నేను అనేక సార్లు మరి ఆ బండిపై ప్రయాణమై ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏదో ఒక పాట ద్వారా దేవుణ్ణి మరి సమ్మిషించటం ఆ రీతిగా పాడుకుంటూ ఆ యొక్క గ్రహమస్థానాన్ని ఆశపడుతూ అనేక నేను ఆ రీతిగా మరి ఉచ్చరించడం జరిగింది మనసులో కూడా ఆసుపతించవచ్చు పాడవచ్చు స్థుతిని వ్యక్తం చేసే విధానంలో కూడా అది ఆ లేక ఆత్మతో కూడా స్థుతించవచ్చు పశుద్ధాత్మ వరం ద్వారా ఆ యొక్క కూడా స్థుతించవచ్చు వివిధ వాయిద్యాలు సంగీతంలో దేవుని స్థుతిని వ్యక్తం చేస్తూ అంటే కొమ్ము బూరలు బేరీలు బాసాలు వంటి గొట్టము వాయిద్యాలతో కూడా స్థుతించ సన్నాయి త్రినదోవి మొదలైన వాయువు నాదాలతో వీణే సితారా సర్వమండలము అయిన మొదలైన పంతి వాద్యాలతోనూ కూడా కంజరులతో బ్రమ్ములతో వాయించి తాళాలతో దేవుణ్ణి స్థుతించాలి మన దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇతర ఇతరులకు తెలియజేయటం ద్వారా మనము దేవుణ్ణి స్థుతించవచ్చు దేవుని క్షమాపణ అనుభవము గల దావ్యుడు తనకు చెప్పాలని మరి ఆయన ఎంతో ఆర్భాట ఆరాటపడి ఉన్నట్టుగా చూస్తున్నాము దేవుని ప్రజల సమావేశం దేవుని మహిమను స్థతిని అన్ని దేశాలలోనూ కీర్తన పద్దెనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో గట్టిగా చదవండి కీర్తన పద్దెనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచనం అందువలన యహోవా అన్ని జనులలో నేను నిన్ను ధనపరచడను నీ నామకీర్తన గానము చేసేదను అది దేవుడితో ఆయనకున్నటువంటి ఆ యొక్క అన్యోన్యమైనటువంటి ఆ సంబంధము ఎల్ల ఆయన కీర్తన ఆడుచు సుటించు దేవుని మేము పరిచయం మరి ఎట్టి ఆయన ఆజ్ఞల ద్వారా లేక ఆయన ఇచ్చినటువంటి ఆ నిబంధనల ద్వారా మరి వాక్యం వేడల మనకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని మేడల కలిగినటువంటి విశ్వాసంలో మన జీవితాలను కట్టపడుచున్న దానికి అనుగుణంగా మనము ఎల్లప్పుడు కూడా మరి దేవుని ప్రజల సమావేశంలో దేవుని మహిమను స్థుతిని అన్ని దేశాలలో ప్రకటింపమని మన రచయితలు ఈ వాక్యం ద్వారా మనకి హెచ్చరించినట్టుగా చూస్తున్నాం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుటి సేవలను ప్రచురణ చేయుమని దేవుడు ఎంచుకున్న ప్రజలను పేతులు మనకు పిలుస్తూ ఉన్నారు మిషన్ పనిలో కూడా మరో విధంగా దేవుని స్థితించే పద్ధతి మన వెలుగును ప్రకాశింపజేసి ప్రజలు మన మంచి పనులు చూసి దేవుణ్ణి గనపరిచి కుర్తిస్తారని మన జీవిత నడక మనం ఒక మోడల్ జీవితాన్ని ఎప్పుడైతే అవలంబిస్తామో దాన్ని బట్టి ఎటు వారు దేవుని స్థుపిస్తారు మనము అలకరిస్తూ మన మార్గంలో వారు తీర్చబడి సరిదిద్దబడి ఆ యొక్క సత్యమైనటువంటి మార్గంలో లేక దేవునికి అనుగుణంగా జీవిస్తూ వారు దేవుణ్ణి స్థుతిస్తారనే విషయాన్ని మరి ఇక్కడ చెప్పవచ్చు దేవుణ్ణి యేసు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన వెలుగును ప్రకాశింపజేస్తే ప్రజలు మన మంచి చూసి దేవుణ్ణి వెనపరుస్తారు అలాగే నీటి పనులలో నిండిన జీవితము దేవుల్ని సందర్పిస్తూ ఉంది పౌలు అది మరి పిలుపు రాష్ట్రపతి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక చట్టిపులకు మొదటి అధ్యాయము పదకొండవచనం నీటి ఫలాలతో నిండిన జీవితాన్ని దేవుణ్ణి స్థితిస్తుందని పౌరు భక్తుడు మనకు వివరించారు స్థుతికి కారణాలు ఏమై ఉండవచ్చును మానవ జీవితంలో అనేక సందర్భాలలో అనేక సంఘటనలు మన జీవితంలో ఆవరించి ఉన్నప్పుడు మనం మనుషులు దేవుని ఎందుకు సృతించాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆకాశాలను భూమిని సృతించిన మన దేవుని కీర్తి ఘనత ప్రభావాలను బట్టి అది ఒకటి ఆయన పవిత్రతను బట్టి ఆయన ఘనతత్సాలన్నా స్పష్టంగా కనిపించే కారణాలు దేవుని శక్తివంతమైనటువంటి కార్యాలు అద్భుత కార్యాలు మరి ఆ సిస్టర్ చెప్పింది ఈ రూమ్లకు ఆ రూమ్లకు అంత భూమి కీడ లోపలంత వస్తుంది అని మరి సేవకురాలు తను వాక్యంలో మరియు ప్రార్థనలో ఉండి నడిపిస్తుంది కాబట్టి తను వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి యొక్క ఆ యొక్క అద్భుత కార్యం అది కార్యం మనం చేసిన కాదు మనం మానవలం దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి ఆ యొక్క ఆ యొక్క విడుదలను కలుగజేసినట్టుగా చూస్తున్నాం అంతేకాకుండా ఆయన పవిత్రతను బట్టి ఆయన కనపరచాలన్నటువంటి ఒక స్పష్టంగా కనపరిచే ఆ లక్షణాలు కారణాలు మనకు ఆయన నామాన్ని స్థుతించడానికి ప్రధాన కారణము ఆయన యొక్క కనికరము కృప ప్రేమలకైనటువంటి మనము దేవుని ఎల్లప్పుడూ సూచిస్తూ ఉండాలి ఆయన కృపామయుడు ఆయన యొక్క వాత్సల్యత కలిగిన దేవుడు కరుణామయుడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ మన జీవితాలలో కనపరుస్తున్నాడు మన వ్యాధులను స్వస్థపరిచే ప్రత్యేక కార్యాల నిమిత్తము సహజంగా మనము దేవుని స్థుతించాలి చివరిగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనల్ని గూర్చి దేవుని ఎడతెగక స్ఫుతించి ఎల్ల వేళలా ఒక పట్టుదల అనునిత్యం ఎల్ల అన్ని కాలములలో స్థుతింపబడినటువంటి ఆ దేవుడు ముందు జాగ్రత్తగా అనుదిన అవసరాల దయచేస్తున్నాడు మనకు ఇదే కాలం నుండి మరి ఆయన నిద్రించే వరకు కూడా ఆయన కాపుదలలో ఆయన భద్రతల్లో ఆయన ఆధీనంలో మనం ఉంటున్నాం ఎల్లప్పుడు మనము ఏ సమలు వచ్చినప్పటికీ నాకు కొండ అండ బండ ఒక ఆదరణ వీరే అని మన దేవుని స్కూరించాలి ఆయన నామాన్ని సమర్పించడానికి బలమైన కారణం మనం ఆయన యొక్క ఏర్పాటులో మనం జీవిస్తున్నాము ఆయన వాగ్దానములలో ఆయన కట్టడలు శాసనాలు విధులు మన ఎడల ఆయన కలిగినటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళిక పిల్లవాడు పుట్టినప్పటి నుండి మరి తను మరణించేంత వరకు కూడా మానవ లోకంలో మనం అందరం ఉంటున్నాము ఎల్లప్పుడూ కూడా ఆయన అందరి భయభక్తిని కలిగి ఆ యొక్క మన జీవితాలను కొనసాగించేవారంట ఎల్లప్పుడూ తృప్తి స్ ఆరాధన పాటల ద్వారా ఆయన తన్ను పిలుస్తూ ఆయన కొనియాడుచు ఎప్పుడైతే ఎక్కువగా నీవు దేవుని ఎదుట నీవు గోజాడుతుంటావో దేవుడు ఆ యొక్క ఆయన వింటూ ఆ యొక్క ఆశీర్వాదాలను మన ఆయన ఉన్నటువంటి ఆ యొక్క కాబట్టి ఆ కృప ఏడల ఆయనకున్నటువంటి ఆ యొక్క వాచ్ఛలమైనటువంటి ప్రేమ ద్వారా మనను ఆయన బిడ్డలను బిడ్డలనుగా స్వస్థపరుస్తూ జీవింపచేస్తూ నడిపిస్తూ ఎల్లప్పుడూ మనతో ఉంటారు అతి ఆదరణ అటు యొక్క ధైర్యము అటు విశ్వాసము మనందరికీ ఉండాలని మరి క్రీస్తు ప్రభుల వారు మనందరినీ ఆ రీతిగా ఆశీర్వదించాలని కోరుచున్నాము దేవుడు వాక్యాలను దీవించిన గాట చ <laughs>